సదా శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాదాచార్యపర్యంతం వందే గురు పరంపరా శబ్ద అత ప్రభవా ప్రత్యక్షానుమానాభ్యా దతల విగ్రహము గలదు ఎందుకండి దేవతలకు విగ్రహం ఉంటేనేమిటి లేకపోతేనేమిటి అంటే విగ్రహం లేదు అని మీరు చే తీర్మానం చేస్తే దేవతలు శ్రవణం మననం చేసి నిరుధ్యాసనం చేసి ఆత్మస్వరూపాలను తెలుసుకున్నారు అని చెప్పడానికి వీలుండదు అప్పుడు దేవతలకు అధికారము ఉండదని చెప్పాల్సి వస్తుంది కానీ దేవతలకు అధికారము గలదు అని నిరూపించట బోధరాయణాచార్యుల సిద్ధాంతం తదుపరి వాదరాయణ సంభవాత్ కాకపోతే దేవతలకు విగ్రహం కలదు మళ్ళీ దేవతలకు విగ్రహం ఉందని అనుకుంటే ఈ మీమాంసలకి మీమాంసకులకు ఇబ్బంది ఏమిటి వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి దేవతలకి విగ్రహం గలదు అన్న దాంట్లో ఇబ్బంది కర్మవాదులు మీమాంస దిస్ బిగ్గెస్ట్ ప్యారడాక్స్ ఉన్నారా కాంట్రడిక్షన్ ఉన్నదా పారాడాక్స్ ఉన్నాం బిగ్జెస్ట్ పారడాక్స్ ఏమిటంటే కర్మవాదులు మీమాంసకులు కర్మే సర్వము వాళ్ళు దేవుణ్ణి కూడా ఒప్పుకోరు కర్మనే ఒప్పుకుంటారు వాళ్ళు దేవతలకు విగ్రహం లేదన్న ఈ రోజుల్లో కర్మవాదులు వాళ్ళు ఉసర వెల్లి రంగు మారిపోయినట్టుగా కర్మే సర్వం అన్నట్టుగా చెప్తారు కర్మనే బాగా పరిశుభ్ర చేస్తారు కానీ దేవతలకు విగ్రహము కలదు విగ్రహం కూడా ఉరికే ఉపాసన కోసం మనకి ఏర్పాటు చేసుకున్న విగ్రహంని కాదు అలా కూడా కాదు యథార్థంగా అదే ఇప్పుడు తండ్రి గారి ఫోటో ఒకటి పెట్టుకుంటారు లేకపోతే గురువు గారి ఫోటో పెట్టుకుంటారు దేనికోసం ఆ ఫోటోయే గురువు గారనా ఆ ఫోటో చూసినప్పుడు గురు భావన హృదయంలో కలుగుతుంది అని కానీ మరి విష్ణువు విగ్రహమో రాముడు విగ్రహమో పెట్టుకున్నప్పుడు ఎలాగ అదే రాముడని అదే రాముడు పైగా ఆ విగ్రహాలు తోట నడిచేయని అదొకటి ఇదంతా కూడా పదకొండో శతాబ్దంలోనో పన్నెండో శతాబ్దంలోనో మొదలైంది ఇదంతా ఆ విగ్రహాలు తోట నడిచేయని ఒకటి ఉడిపి వెళ్తే ఆ విగ్రహం ఇటు తిరిగింది అని ఇదంతా పదకొండు పన్నెండు శతాబ్దాల్లో ప్రారంభమైంది విగ్రహాలు ఓ మహాత్ములు ఉండేవారు ఆయన విగ్రహాన్ని పూజ చేస్తూ ఆ విగ్రహం ఓ రోజు ఆయన నిద్రపోతూ ఉంటే రాత్రి ఎటువంటి అడగల కదా సప్పుడైంది ఏ విటి రాని చూస్తే ఆయన విగ్రహం లేచి ఇటు అటు నడుస్తుంది ఆయన విగ్రహం ఉంటే ఆయన పూజించే విగ్రహం లేదు ఇటు అటు నడుస్తుంది కానీ కర్మవాదులే ఆ కర్మవాదులకి ఈ కర్మవాదులకే ఎంత తేడా చూడండి ఆ కర్మవాదులు అసలు దేవతలకు విగ్రహం లేదన్నారు వాడిని పోనీ విగ్రహం ఉందంటే నీ సొమ్మేం పోయా విగ్రహం ఉంది దేవతలకి నీ నీ సమస్య ఏమిటి అంటే కర్మడి విరోధ విగ్రహం ఉంది అన్నామే కర్మలో విరోధం వచ్చింది అంటే ఇది చే ఆ విరోధాన్ని పరిష్కారం చేశాం కదా పోనీ ఇప్పుడు ఒప్పుకోం విరోధం మేము పరిష్కారం చేసి పెట్టాం కదా అదంతా చూసాం మనం మళ్ళీ మొదలు పెట్టద్దు అదంతా ఫినిష్ చేసాం కర్మ విరోధం లేదు ఇంకా పోన్లండి అయితే విగ్రహాన్ని ఒప్పుకున్నాము నో ఇంకో విరోధం ఉంది కర్మ విరోధం కంటే పెద్ద విరోధం ఏమిటది శబ్దే మళ్ళీ విరోధ అది అది అనువృత్తి అవుతుంది శబ్దే అంటే శబ్దే విరోధ శబ్దంలో విరోధము ఏమిటండి దేవతకి విగ్రహం ఉందంటే శబ్దంలో విరోధమేమిటి శబ్దము అంటే వేదశబ్దము వేదశబ్దంలో విరోధం వస్తుంది ఏం విరోధం వస్తుంది అంటే నీ ముక్క ఎక్కడుందంటే ఇక్కడ ఉందని చూపించినట్టుగా శబ్ దేవతకి విగ్రహం ఉంది అంటే విరోధం వచ్చేస్తుంది శబ్దంలో అని వెరీ కన్వల్యూటెడ్ ఆర్గ్యుమెంట్ అంటారు వాళ్ళు అలాంటి ఆర్గ్యుమెంట్ ఒకటి చెప్తారు అది ఆర్గ్యుమెంట్ అది మీకు నేను సంగ్రహంగా చెప్తాను ముందు అది మీరు అర్థమైందంటే అప్పుడు టెక్స్ట్కి ప్రొసీడ్ అవ్వడం ఎందుకంటే టెక్స్ట్ గంభీరంగా ఉంటుంది ముందు తత్వం అర్థమైపోతే టెక్స్ట్ ఈజీ అవుతుంది దేవతకి విగ్రహం ఉంది అంటే శబ్దంలో విరోధం ఏమొస్తుంది అంటే వాళ్ళకి మీమాంసకులు ఏం చేశారు దేవుణ్ణి తిరస్కరించి ఆ దేవుడి స్థానంలో ఇంకొకటి పెట్టుకుంటారు దేవుణ్ణి తిరస్కరించి వాళ్ళు అందరూ అదే పనిచేస్తారు వాడు దేవుణ్ణి తిరస్కరిస్తాడు దేవుణ్ణని అందరూ అనుకునేదాన్ని కాదంటాడు కాదని దాని ప్లేస్లో ఇంకొకటి పెడతాడు అంటే ఉరికే పేరు మార్చి అదే పెట్టుకున్నట్టయింది దీనికి స్టాండర్డ్ ఎగ్జాంపుల్ కమ్యూనిజం మార్క్సిజం కమ్యూనిస్టులు ఏం చేశారు దేవుణ్ణి వాళ్ళు ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా మార్క్స్ని దేవుణ్ణి చేశారు మార్క్స్ని దేవుణ్ణే చేశారు సో మీకు థీయిజం అని ఒప్పుకోడు కానీ మార్క్సిజం అంటాడు అంటే ఆ థీ ప్లేస్లో మార్క్స్ని పెడతాడు అదే అయింది కదా ఊరికే పేరు మారింది తప్ప అదే అయింది అదే ఇంకో రూపంగా వచ్చింది సేమ్ థింగ్ ఈ కేమ్ బ్యాక్ ఇన్ అ డిఫరెంట్ ఫామ్ అలాగే మన కమ్యూనిస్టులు ఉన్నారు మావోయిజం మావోయిస్టులు వాళ్ళు మావోయిస్టులు మావోయే వాళ్ళకి దైవం దేవుణ్ణి ఒప్పుకోరు మన మామూలు రాముడు కృష్ణుడు అంటే వాళ్ళు ఒప్పుకోరు ఐకనో క్లాస్ రాముడు విగ్రహం ఉంటే పడవని కూడా ఒప్పుకోరు కానీ మావో దేవుడు పొద్దున్నే లేవగానే ఆ మావో గారి పుస్తకం ఒకటి ఉంటుంది రెడ్ బుక్ అని ఒకటి అప్పు పై కవర్ మీద మావో గారి చిత్రపటం ఉంటుంది లోపల ఆయన సూక్తులు ఉంటాయి ఆ సూక్తులు చదువుకుంటారు మామూలుగా మనం భగవద్గీత చదువుకున్నట్టుగా వాళ్ళు అలా చదువుకుంటారు అంటే మళ్ళీ మొదటికి వచ్చింది కదా కదా ఇది దృష్టాంతం ఈ మీమాంసకులు కూడా అదే చేశారు వీళ్ళు దేవుడు లేడన్నారు బ్రహ్మ సృష్టి చేసేవాడు లేడన్నారు లేడని వాళ్ళకి బ్రహ్మణాస్తికులని పేరు కానీ ఏం చేశారు ఆ దేవుడి ప్లేస్లో వేదమును పెట్టారు దేవుడికి ఎన్ని లక్షణాలు అయితే ఉంటాయో అవన్నీ వేదానికి పట్టించారు పట్టించడం అంటే వేదానికి అన్వయింపజేశారు దేవుడికి లక్షణాలు ఏమిటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అది దేవుడు ఆ బ్రహ్మ అంటే వేదమనర్థం కూడా ఉంది వాళ్ళకి అది కూడా అనుకూలమే సత్యం వేదమే సత్యము వేదమే జ్ఞానము వేదము అనంతము అక్కడ వస్తుంది పేచి వేదము అనంతము అనంతము అంటే వేదం అంటే ఏమిటి శబ్దమే వేదము కదా శబ్దరూపంగా ఉంటుంది ఎటువంటి శబ్దము నిరర్థకమైన శబ్దం కాదు సార్థకమైన శబ్దం నిరర్థకమైన శబ్దం అంటే వేదం అప్రమాణం అయిపోతుంది ఉండాలి అర్థమును కలిగి ఉండాలి అయితే దీని మీద మీమాంసకులకు ఒక సమస్య వచ్చింది ఏమిటంటే ముందు అర్థమా ముందు శబ్దమా అని వాళ్ళు ఆలోచన చేశారు లోకంలో ఈ ఈ రకంగా వాళ్ళు ఆలోచనలు ని ఉంటాయి మినిమాంస ఫిలాసఫర్స్ అంటే ఇలాగే ఉంటారు లోకంలో జనాలు శబ్దాన్ని మాట్లాడతారు శబ్దాలను వింటారు దాని గురించి దాని మూలల్లోకి వెళ్ళి పరిశీలన చేయరు ఏదో లోక వ్యవహారాన్ని నడిచిపోతూ ఉంటుంది కానీ ఫిలాసఫర్స్ ఏం చేస్తారంటే మానవుని యొక్క ప్రవృత్తిలో ప్రతి అంశాన్ని భూతద్ధంలో వాళ్ళు పరిశీలిస్తూ ఉంటారు అది ఫిలాసఫీ అంటేనే అది ఆ పరిశీలన యొక్క లక్షణం సో శబ్దము అర్థము ముందు శబ్దమా ముందు అర్థమా అని మీమాంస చేశారు మీమాంస చేసి వాళ్ళకి అది ఇట్స్ ఏ టఫ్ ఇట్స్ ఏ టఫ్ థింగ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఆధునికంగా ది సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ అని ఒకటి ఉండే ది సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ అని అంటే లాంగ్వేజ్ గురించి సైన్స్ ఈ ఫైలాలజీ అంటారు ఆ లాంగ్వేజ్ ఏ విధంగా డెవలప్ అయింది ప్రోగ్రెస్ అయింది ఇవాల్వ్ అయింది అవన్నీ స్టడీ చేస్తారు వాళ్ళు సో ఇప్పుడు లాంగ్వేజ్కి ఫాసిల్స్ ఉంటాయి అంటే సిటీలో వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారు కానీ మీరు విలేజ్కి లేకపోతే గిరిజన తండాలకి వెళితే వాళ్ళు తెలుగే మాట్లాడతారు కానీ సిటీ వాళ్ళ భాషలో కనబడని తెలుగు పదాలు అక్కడ కనపడతాయి ఆ పదాలు మార్పు చెంది ఇక్కడ ఉన్నాయి మార్పు చెందు ఉంటాయి ఆ మార్పు లేకుండా ఆ ఆ మాట అది ఫాసిల్ అది దట్ ఈస్ ది లాంగ్వేజ్ ఫాసిల్ మీరు అర్థమైందా కాన్సెప్ట్ ఈ రకంగా స్టడీ చేస్తూ ఉంటారు సైంటిస్ట్లు లాంగ్వేజ్ సైంటిస్ట్లు ఉంటారు లాంగ్వేజ్ని బాగా స్టడీ చేస్తారు మన ఆంధ్రదేశంలో ఆంధ్రప్రదేశ్లో రెండే లాంగ్వేజ్ని బాగా కూర్చోండి ఎందుకు కూర్చుంటారా అని కూర్చోండి లాంగ్వేజెస్ని సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ని బాగా స్టడీ చేసిన వాళ్ళు భద్రిరాజు కృష్ణమూర్తి గారు పేరు వినుంటారు సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన వైస్ ఛాన్సలర్ చేశారు ఆ తర్వాత ఇంకొక ఆయన మా నాన్నగారికి మంచి మిత్రుడు కూడా ఆయన ఆయన పేరు ఆయన తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేశారు చిరుపూరు రామారావు గారు కూడా మంచి ఫైలాలజిస్ట్ చిరుకూరు రామారావు గారు ప్రొఫెసర్గా ఉన్నప్పుడు వైస్ ఛాన్సలర్ చేశారు తెలుగు యూనివర్సిటీ ఆయన పేరు కొంచెం చిత్రంగా ఉంటుంది దోణప్ప దోణప్ప గారు ఆయన ఆయన ఎవరంటే గురజాడ అప్పారావు గారా లేకపోతే ఇంకొక పండితుడు ఉన్నాడు లాంగ్వేజ్ పండితుడు ముఖ్యంగా ట్రైబల్ లాంగ్వేజెస్ ఆఫ్ శ్రీకాకుళం డిస్టిక్ స్టడీ చేసిన ఆయన గిడుగురు అమ్మూర్తి పంతులు గారు మూర్తి మంచి విద్వాంసులు చాలా గొప్ప పండితుడు సవర భాష సవర అని భాష పేరు ఆ భాషపై అధ్యయనం చేసి దానికి గ్రామర్ ఇచ్చి దానికి స్క్రిప్ట్ కూడా ఇచ్చాడు ఆయన ఈ సవర అటు ఒరిస్సా ఇటు తెలుగు ఆ మధ్య గిరిజన ప్రాంతంలోనే ఉంటుంది అంటే పార్వతీపురం ఆ నక్సలైట్ ప్రాంతంలో గిరిజనుల భాషది దానికి ఆయన స్క్రిప్ట్ కూడా ఇచ్చాడు చాలా గొప్ప లాంగ్వేజ్ పండితుడు తర్వాత దోణప్ప గారు దోనప్ప గారు మంచి పండితులు లాంగ్వేజ్ ఫైలాలజీలో మంచి విద్వాంసు నేను ఒకసారి ఆయనతో కలిసి భాగ్యం కలిగింది వీళ్ళందరూ లాంగ్వేజ్ యొక్క ఇవాల్వ్ చేసుకుని వాళ్ళు స్టడీ చేస్తారు వీళ్ళ వీళ్ళ సిద్ధాంతం ఎలా ఉంటుందంటే ముందు శబ్దమా ముందు అర్థమా అంటే మనిషి మనిషి వ్యవహరిస్తాడు ముందు ఆది మానవుడిని నిర్వహించుకోండి వాడికి శబ్దమే లేదు అసలు భాష లేదు కానీ అర్థం ఉన్నది ప్రేమ ప్రేమ ఉన్నది ప్రేమ ముందు ప్రేమ పుట్టిన తర్వాత ప్రేమ అనే పదం పుట్టిందా లేకపోతే ముందు ప్రేమ అనే పదం పుట్టిన తర్వాత ప్రేమ అనే భావం పుట్టిందా మీరు ఆధునిక సైంటిస్టులను అడిగితే వాళ్ళు ఏమంటారు ముందు ప్రేమ ఉంటుంది ఆ ప్రేమ అనే భావము ఏదైతే దానికి ఒక ఎక్స్ప్రెషన్ ముందు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండేవి సింబల్స్ కింద ఉండేవి ఇలా దిగిరి ఇలా పిలవడం నవ్వడం నవ్వుతాడు ఇలా అంటే ప్రేమ అన్నమాట That symbol, communication is more clumsy. You know everything. You know, if you're a person, you can't go to a person, you can't go to a person, you can't go to a person. That symbol should be a person, it's clumsy. So, that uniformity is going to take out the problem. They are uniformity. They have to take out the deaf and dumb, but it is more difficult. And therefore, Vocal expression is better than gestural expression. Gesture is expressed, because vocal is expressed, because it is not the case. That's why there is a thing that we have done. Initial words are also more like symbolic. O, which means that it is a person. That is a person. A person is a person, and a person is a person, and a person is a person. That's why it is a person. You cannot distinguish. శబ్దం ఉంది కానీ స్టిల్ జెస్చర్స్కే ప్రాముఖ్యం అలాంటి డెవలప్మెంట్ వచ్చింది ఆ తర్వాత క్రమంగా జెస్చర్స్ వెనక్కి వెళ్ళిపోయాయి సివిలైజేషన్ పెరిగితే ఇప్పుడు మోడర్న్ సివిలైజ్డ్ పర్సన్ ఎలా ఉంటాడు వాడి లోపల భావం ఏమీ బయటికి తెలియదు లోపల కోపంగా ఉన్నాడో తెలియదు ప్రేమగా ఉన్నాడో తెలియదు మంచి అనుకుంటున్నాడో చెడు అనుకుంటున్నాడో ఏమీ తెలియదు స్టోనీ ఫేస్డ్గా ఉంటాడు కానీ ఎక్స్ప్రెషన్స్ మాత్రం హౌ గ్లాడ్ టు సీ యూ సార్ అంటాడు లోపల ఏడుస్తూ ఉంటాడు అలా హౌ డూ సార్ అంటే ఓ ఫైన్ అంటాడు లోపల హీ మే బి వెరీ అప్పుడే బాధ్యత దెబ్బలాడి బయటకు వచ్చి ఉంటాడు సో యూ నెవర్ నో కాబట్టి జెస్చర్ అమాయకుడుగా ఉండేవాడు ఒకప్పుడు మనిషి ఇప్పుడు చాలా మాయకుడైపోయినాడు అని చేత జెస్చర్స్ తోటి భాష ఒప్పుకోరు ఇంకా ఆ పరిస్థితి పోయింది పోయి ఓకల్ ఎక్స్ప్రెషన్లోకి వచ్చేసింది ఆ విధంగా ముందు అర్థము ఉండి తర్వాత శబ్దం పుట్టింది అని అన్నారనుకోండి అప్పుడు వేదశబ్దము అనిత్యం అని చెబుతుంది అంతే కదా ముందు వేదం వేదం అనాది ఎలా అవుతుంది ఇంకా అనాది అనిత్యము అవడానికి వీడలేదు మీకు ఈ సమస్య అర్థమైందండి దీన్ని కునుండ్రం అంటారు వాళ్ళకున్న పెద్ద ఇబ్బంది ఎందుకంటే దేవుడు అనాది అనిత్యము అంటే సమస్య లేదు వాడు దేవుణ్ణి కాదన్నాడు వేదాన్ని పెట్టాడు అక్కడ వేదము అనాది నిత్యము అనంతము కావాలి వాళ్ళు అయితే దాని మీద ఒక ప్రశ్న ఒకటి వచ్చింది అంటే వేదము అంటే ఏమిటి శబ్దము శబ్దము అనాది అంటే ఈ సృష్టి ఆరంభమైనప్పుడు శబ్దము శబ్దముల నుండియే సృష్టి ఆరంభమైనది అంటే సృష్టి కంటే ముందు శబ్దం ఉందనమాట మనిషి వచ్చి తర్వాత శబ్దం రావడం కాదు మనిషి వచ్చి అర్థం వచ్చి శబ్దం వచ్చింది లో ఉందే శబ్దం ఉంది ఆ శబ్దం నుంచే మనిషి వచ్చాడు అని ప్రతిపాదించబోతున్నారు శబ్దపూర్వికా సృష్టి అంటారు దర్ ఈజ్ అ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇప్పటిదాకా నేను చెప్పింది ఒక స్థూలమైన నిరూపణ మీకు మామూలుగా అనిపించే మాట చెప్పాను అదే ఫైనల్ అని మీరు అనుకోద్దు అంటే జస్ట్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ది టాపిక్ టు ఇప్పుడు శబ్దం నుంచి సృష్టి వచ్చిందని చెప్పేసి నిరూపిస్తారు సృష్టి అంటే అర్థము వస్తువులన్నీ అర్థమే కాదు శబ్దము శబ్దము అర్థము సో ఇప్పుడు శబ్దం ఉందా అర్థం ఉందా అని మనం అడుగుతున్నాం కదా ప్రశ్న వాళ్ళు దీని మీద ఒక సొల్యూషన్ ఒకటి పట్టుకొచ్చారు వాళ్ళు వాళ్ళు ఏమన్నారంటే ఔత్పత్తికస్తు శబ్దస్య అర్ధన సంబంధ అని జేమిని మహర్షి యొక్క సూత్రం ఒకటి ఉంది ఈ పూర్వమీమాంసా సూత్రాలు ఉన్నాయి బాధరాయన సూత్రాలగే ఆ సూత్రాలలో తర్కపాదము అనేది ఒకటి ఉన్నది ద్వాదశ లక్షణి పన్నెండు అధ్యాయాలే ఇది నాలుగు అధ్యాయాలే అది పన్నెండు అధ్యాయాలు మీరు అర్థం చేసుకోవచ్చు ఎందుకని జ్ఞానకాండ చిన్నది కర్మకాండ పెద్దది దీనికి మూడు రెట్లు పన్నెండు అధ్యాయాలు లక్షణం అంటే అధ్యాయం అని అర్థం ద్వాదశ లక్షణి అంటారు ఆ శాస్త్రాన్ని ఒక్కో అధ్యాయంలో నాలుగు పాదాలు ఉంటాయి మొదటి అధ్యాయం మొదటి పాదమే తర్కపాదము అనే పేరుతో ప్రసిద్ధి చెందింది అక్కడ ఇక్కడ తర్కపాదము రెండో అధ్యాయంలో వస్తుంది రెండో అధ్యాయం మొదటి పాదమో ఏదో ఉంది మొదటి పాదమో రెండో పాదము అక్కడ మొదటి అధ్యాయం మొదటి పాదమే తర్కపాదం ఆ తర్కపాదంలో ఈ విషయాల్ని చర్చించారు ఆయన ఏమన్నారంటే శబ్దమునకు అర్థముతోటి సంబంధము నిత్యము శబ్దం నిత్యం అర్థం నిత్యం శబ్దార్థ సంబంధము నిత్యము అంటే శబ్దం ఉంది ఎప్పుడుంది సర్వకాలముల యందు ఉన్నది అర్థము కూడా ఉన్నది ఎప్పుడు సర్వకాలముల ఉంది ముందు ఒకటి వచ్చిన తర్వాత రెండోది రావడం కాదు వీటి మధ్య సంబంధం కూడా నిత్యముగానున్నది ఈ విషయాన్ని పతంజలి మహర్షి వ్యాకరణ మహాభాష్యంలో కూడా ప్రస్తావన చేశారు ఆయన ఓ సూత్రాన్ని అక్కడ ఆయన అన్నారు సిద్ధే శబ్దార్థ సంబంధే ఈ వ్యాకరణం దేని గురించి వ్యాకరణం రూల్స్ ఎవరికి దేని గురించి అంటే మామూలుగా మనుషుల యొక్క వ్యాకరణం వచ్చింది శబ్ వ్యాకరణం వచ్చాక శబ్దాలు వచ్చాయా లేక శబ్దాలు ఉన్నప్పుడు వ్యాకరణం వచ్చిందా అని మీమాంసలు ఏవదీసి ముందు శబ్దము అర్థము వాటి మధ్య నుండే సంబంధము ఈ శబ్దానికి ఈ అర్థముతో సంబంధము ఆ సంబంధానికే ప్రతిపాదక ప్రతిపాద్య భావరూప సంబంధ అంటారు శబ్దము ప్రతిపాదిస్తూ ఉంటుంది అర్థము ప్రతిపాదించబడుతూ ఉంటుంది అది వాటి మధ్య నుండే సంబంధము సో అటువంటి సంబంధము శబ్దము అర్థము మూడు సిద్ధములు సిద్ధములు సిద్ధములు అంటే ఉన్నాయి ఎప్పుడూ నిత్యములు ఇచ్చర్థ సిద్ధ శబ్దస్య కోర్థ అని ప్రశ్న వేసుకున్నారు మూడు సిద్ధములు అని అంటున్నారే సిద్ధము అంటే అర్థమేంటి నిత్య అని చెప్పారు సమాధానం దాన్ని సిద్ధములు అంటే నిత్యములు అంటే ఈశ్వరుడు నిత్యమని ఏదైతే అన్నామో దాన్ని శబ్దానికి అన్వయిస్తారు శబ్దము నిత్యము శబ్దము యొక్క అర్థము కూడా నిత్యమే వాటి మధ్య నుండే సంబంధము కూడా నిత్యమే ఇదంతా మనస్సులో పెట్టుకుని కాళిదాసు వాగర్థావివ సంపృక్తం వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతి పరమేశ్వరవు అన్నాడు శివ పార్వతులను ఎలా అయితే మీరు విడది వీళ్ళ ఎవళ్ళు ముందు శివుడు ఉందా పార్వతి ముందా నో భూతార్ అట్ ది సేమ్ టైం భూతార్ ఇన్ఫినిట్ వారి మధ్య సంబంధం ఎప్పుడు ఏర్పడింది శివుడు ఆ ఊళ్ళో ఇన్ఫినిట్ ఇంకా పార్వతి ఈ ఊళ్ళో ఇన్ఫినిట్ మధ్యలో ఎప్పుడో కలుసుకుని ప్రేమించుకుని తర్వాత పెళ్లి చేసుకున్నారు ఈజ్ ఇట్ సో నో వారిద్దరి మధ్య సంబంధం కూడా ఇన్ఫినిట్ శివుడు ఉన్నాడు అంటే పార్వతి ఉన్నట్టే ఇంక వేరే చెప్పక్కల శబ్దార్థములు అట్టివి అని మీమాంసకుల యొక్క నిర్ణయము తెలిసింది కదండి అయితే ఇప్పుడు విగ్రహం దేవతకు ఉంది అంటే ఈ దీనికి దానికి ఇబ్బంది ఏమొచ్చింది వాళ్ళు పెట్టుకున్న ఈ స్ట్రక్చర్కి విగ్రహ దేవతకి విగ్రహం అంటే పోలి ఉంటే ఉండి నో ఇట్స్ నాట్ లైక్ దాట్ దేవతకు విగ్రహం అంటూ ఒకటి ఉంటే ఆ విగ్రహాన్ని నశించి తీరుతుంది వాళ్ళ సమస్య వాళ్ళది ఆధునిక కాలంలో వీళ్ళకి ఏదీ అక్కర్లేదు ఈ పూజ చేస్తే నీ కోరిక తీరిపోతున్నా సరైతే చేసేసే కోరిక తీరిపోతుందా అంతే తప్ప అసలు పూజ అంటే ఏమిటి ఈ దేవత అంటే ఏమిటి మనం పూజ ఎందుకు చేయాలి పూజ చేస్తే ఏ విధంగా కోరిక తీరుతుంది వాట్ ఈస్ ది డైనమిక్స్ ఆఫ్ దాట్ ఇవేమీ అక్కర్లా వాడికి ఈ పూజ చేస్తే కోరిక తీరిపోతుంది నేను నా టీవీలో ఒక ఆయన మీకు ఏ వ్యాధి వచ్చినా గో తగ్గిపోతుంది ఆఖరి క్యాన్సర్ వచ్చినా సరే గో తగ్గిపోతుంది అని చెప్తున్నాడు చర్చ చర్చ కార్యక్రమం ఆ చర్చలో ఎవరు ఇంకో ముగ్గురు ఉన్నారు వాళ్ళందరూ కూడా అవును అవును అంత అలకాయితున్నారు ఆయనకి కడుపులో పోట్లు వస్తే గోవు పెట్టుకుంటాడా లేకపోతే పక్కనుండే ఎండి డాక్టర్ దగ్గరికి వెళ్తాడా చెప్పండి మీరు చెప్పండి ఆలోచన ఆయనకే నన్ను అడగండి మీరు నన్ను కడుపులో పోట్లు వస్తే నేనేం చేస్తానో తెలుస్తున్నా డాక్టర్ గారు వెళ్తాను నేను గోవు గోవుతో ఎక్కడ కుదురుతుందండి గోవుకి దండం పెడతా అదే అభ్యంతరం లేదు కానీ బీ ప్రాక్టికల్ అండ్ బీ ఫేర్ డోంట్ బీ ఇంప్రాక్టికల్ అండ్ అన్ఫేర్ ఓకే బీ ప్రాక్టికల్ గోమాత అదంతా మంచిదే ఆల్ దట్ ఈస్ పాయ్ బట్ అలాంటి వేషాలు వేయకూడదు అలాగే మిస్లీడింగ్గా చెప్పకూడదు క్యాన్సర్ వస్తే మా ఇంట్లో అలా పెట్టుకోకూడదు క్యాన్సర్ కానీ మరొకటి కానీ గోవుదారి గోవుది తత్వం తెలిసి మాట్లాడాలి అలాగే దేవుడికి పూజేస్తే కోరిక తీరిపోతుంది ఎందుకు తీరిపోతుంది ఎలా తీరిపోతుంది హావ్ దేవుడికి పూజ ఆ కోరిక తీరి యోగ్యత వీడికి లేదు దేవుడు కోరిక తీర్చేస్తాడా సపోజ్ తీర్చేసాడు అనుకోండి He is like a corrupt police officer. Do you like it? There is Allah. There like is a corrupt police officer. But there are other issues involved in it. Allah is saying, Allah is saying, Allah is saying, Allah is saying, Allah is saying, Allah is saying, you have come to the world ఈ ధర్మ మార్గంలో ప్రవేశపెట్టడం కోసం ఈ భక్తి సామ్రాజ్యంలోకి తీసుకురావడం కోసం అలా చెప్తారు ఆ మాట ఋషులు అలా చెప్పిన వాళ్ళే చెప్పారు అలా చెషులే చెప్పారు ఆ మాట ఇలా చెప్తా ఉండే మీరు రావాలని మా అభిప్రాయం అని చెప్తారు సో ఉదయం అభి అభిరుచి కలిగించడం కోసం అలా చెప్తారు ఎనీవే కమింగ్ టు ది పాయింట్ దేవతకి విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని నశిస్తుంది ఇప్పుడు ఇంద్రహాని అనే శబ్దం ఉంది వేదల్లో శబ్దము నిత్యం ఆ శబ్దానికి అర్థం ఉంటుంది అర్థం అంటే ఇప్పుడు ఘటహ అనే శబ్దం ఎక్కడుంది నోట్లో ఉంది ఘటహ అనే శబ్దం అర్థం ఎక్కడుంది ఇదిగో ఇక్కడ ఉంది ఇదిగో ఇది అర్థం కావండి ఇప్పుడు శబ్దము అర్థము రెండు నిత్యములు వాటి పరస్పర సంబంధం కూడా నిత్యము విగ్రహం ఉండడానికి వీల్లేదు ఎందుకంటే విగ్రహం ఉందనుకోండి విగ్రహాన్ని నశిస్తుంది విగ్రహాన్ని నశిస్తే శబ్దము మాట శబ్దాన్ని అర్థం నశించింది శబ్దాన్ని ఏం చేస్తాం శబ్దం కూడా ఉంటుందా దెన్ శబ్దార్థ సంబంధం ఏమవుతుంది సాధారణంగా ఏమవుతుందంటే అర్థం నశిస్తే కొద్ది శబ్దం నశిస్తుంది అర్థం ఉంటే శబ్దం దెన్ ది అర్థం ఈజ్ నాట్ దేర్ శబ్దం ఏమవుతుంది డయోడ్ ఏమైంది డయోర్డ్ అనే శబ్దం నాకు గుర్తుంది ఇప్పుడు ఇప్పుడు చదువుకున్న విద్యార్థులకు డయోర్డ్ అంటే వాట్ ఈజ్ దాట్ ఈ ఎన్ని చోటు విన్నారా మీరు ఒక ఆయన న్యూయార్క్ మన్హాటన్లో దిగాడు దిగి రోజంతా వెతికాడు ఒక మూడు వస్తువుల కోసం వెతికాడు ఆయనకు ఆ మూడు వస్తువులు దొరకలేదు అప్పుడు ఆయన న్యూయార్క్ అంటారు మన్హాటన్ అంటారు ఈ ప్రపంచం ఏ స్థితికి చేరుకుంది ఇంత ఇంత వెనకబడి వెనకబాటుతనని నేను ఎక్కడా చూడలేదు అన్నాడు ఆయన ఏమిటా మూడు వస్తువులు అంటే ఆయన ట్రాన్సిస్టర్లో వేసుకునేటువంటి ఆయన ట్రాన్సిస్టర్లో వేసుకుందుకు ఒక డయోడ్ ఒకటి కావాల్సి వచ్చింది ఆయన చిన్న రేడియో ఉంది ఆయన ట్రాన్సిస్టర్ కాదు ఆయన రేడియో దాంట్లో డయోడ్ ఒకటి మిస్ప్లేస్ పాడైంది ఆ డయోడ్ తీసేసి కొత్త డయోడ్ పెట్టుకుందామని వెతికాడు దొరకలేదు తర్వాత ఆయనకి గెడ్డం తీసుకున్నామని బ్లేడు కావాల్సి వచ్చి వెతికాడు అది దొరకలేదు మున్హాటంలో దొరకలేదు రెండు ఇంకోటి ఏదో ఇలాంటిదో ఇంకోటి కూడా దొరకలేదు ఆయనకి ఏదో ఇంకోటి కూడా దొరకలేదు ఆయన అడిగినా గెడ్డం తీసుకునేందుకు బ్లేడ్ అయ్యా అంటే గెడ్డ తీసుకునే బ్లేడా అలాంటిది లేదు మా దగ్గరని చెప్పారు డోంట్ నో ఎనీ సెక్స్ చే కాదండి రేజర్ ఉంటుంది ఇలా విడదీసి దాంట్లో బ్లేడ్ పెట్టారు వీ డోంట్ నో అనే సచ్ థింగ్ అని చెప్పారు వాళ్ళు వీ డోంట్ నో అలాంటి వస్తువులు ఉంటాయి సృష్టిలోని కూడా వాళ్ళకి తెలీదు సో అర్థము పోయే కొద్ది రోజులకి శబ్దము పోయే వాటి సంబంధం ఇప్పుడు శబ్దం ఉండి అర్థం పోయిందంటే సంబంధం ఆల్రెడీ చెడిపోయింది కదండి ఇంక నిత్యం ఒకటి ఉంది ఇంకొకటి పోతే ఇంక నిత్య సంబంధం ఏముంది ఇన్ని కష్టాలు వస్తాయి వాళ్ళకి ఇంద్రుడు పోతాడు కానీ ఇంద్రశబ్దం ఉండిపోతుంది వేదంలో అప్పుడు వేదము అప్రమాణమవుతుంది అలా కాకుండా ఇంద్రుడనేది విగ్రహం లేదు విగ్రహం లేదు కాబట్టి ఇంద్రుడు నశించదు ఇంద్రుడు నశించకపోతే ఇంద్రశబ్దానికి అర్థానికి శబ్దార్థ సంబంధానికి ఏ రకమైన హాని లేకుండా వాళ్ళని కాబట్టి ఆ వివరంతా వాళ్ళు చెప్తారు కాబట్టి దేవతకి విగ్రహము ఉండరాదు దేవతకి విగ్రహం ఉన్నట్లయితే మాకు శబ్దమునందు విరోధము వచ్చేస్తుంది అర్థమైందంటే వాళ్ళ సమస్య ఇప్పుడు మనం పాఠం చదివితే తెలుస్తుంది మా నామ విగ్రహవత్వే దేవాదీనా అభ్యుపగమ్యమానే కర్మని కశ్చిద్విరోధ ప్రసంజీ ఈ ప్రయోగం చూడండి ఎలా ఉందో ఇది అప్రసంజీ ఆ ఉ లుంగు ఆ ఉంటుంది కానీ మా ఉంది కాబట్టి ఆ ఆబ్ ఆ తీసేశారు ప్రసంజీ ఈ ప్రసంజీ అన్న ధాతువు స సజ్జు ధాతు సజ్జు సజ్జుకి నుమాగమం అవుతుంది ప్రా ఉపసర్గ సంజుగా ఆ ఒక ఆ ఏమో అడాగమము తీసే రాదు సంజు దీనికి ఈ వచ్చింది ఎలా సో వీ హవ్ టు సీ ఇది వెరీ ఇంట్రెస్టింగ్ న్యూసేజ్ న్యూ ఇ వస్తుంది మామూలుగా అయితే పరస్మ ఆత్మనిబోధం చూడాలి ఆత్మ నిర్భిచ్చు తా మామూలుగా మనకు అలవాటైన ప్రక్రియది చూడడం మొత్తానికి అది లుంగు ప్రయోగము మా ప్రసంచి అంటే ప్రసక్తము కాకూడ కాదు అని అర్థం ఎనివే సో దేవతలకు విగ్రహం ఉన్నది అంటే అని స్వీకరించినట్లయితే కర్మ ఎందు విరోధం వచ్చేస్తుంది అని వాళ్ళు అబ్జెక్షన్ రేస్ చేస్తే విరోధము లేదు అని మనం నిరూపించినాం మంచిది కర్మయందు విరోధం రాకు రాకపోవచ్చుగాక మేము ఒప్పుకున్నాం కర్మయందు అయితే విరోధం లేకుండా మీరు బాగానే చూపించారు కానీ మాకు అత్తకంటే మోర్ డేంజర్ ఉన్నది ఏమిటంటే శబ్దమునందు విరోధం వచ్చేస్తుంది శబ్దేతు విరోధ ప్రసజ్యేత ఈ సజ్జు ధాతువు తీసి ఆ ప్రయోగం యొక్క బయటపడుతుంది సో శబ్దమున కానీ తు కానీ శబ్దమునందు మాత్రం విరోధం వచ్చేస్తుంది ప్రసక్తం అవుతుంది అంటే ప్రసక్తం అవుతుందంటే వచ్చి అతుక్కోడదు విరోధం వచ్చి మాకు అతుక్కోకూడదు కర్మలో విరోధం వస్తుంది అంటే అది విరోధం తీసేశారు ఇప్పుడు శబ్దంలో వచ్చేసి మాకు విరోధం పడిపో మా నిత్యమే పడిపోతుంది అది పూర్వపక్షం పూర్వపక్షం అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కథం ఎలాగా శబ్దంలో విరోధం ఎలా వస్తుంది ఔత్పత్తికం హీ శబ్దైన సంబంధం ఆశ్రిత్యా అనపేక్ష వేదస్ ప్రామాణ్యం స్థాపితం వేదము ప్రమాణము ప్రమాణము అంటే జ్ఞానజనకము జ్ఞానమును కలిగించేది వేదము ఇప్పుడు వేదము ప్రమాణము అన్నప్పుడు అది స్వతంత్రమైన ప్రమాణమా పరతంత్రమైన ప్రమాణమా అని అడిగారు అంటే అసలు ప్రమాణ శబ్దంలోనే స్వతంత్రము అనే మాట కూడా ఎమిడి ఉన్నది ఇతరం మీద ఆధారపడితే ఆ ఇతరమే ప్రమాణం అవుతుంది ఇది ప్రమాణంగా ఇది స్వతంత్రంగా ప్రమాణము అంటే వేదము తన బోధించదలుచుకున్న బోధించడంలో ఇతరము యొక్క అపేక్ష ఉండదు అపేక్ష అంటే డిపెండెన్స్ అనపేక్షత్వా అది సూత్రం జమిని సూత్రం ఆ సూత్రానికి ముందు సూత్రం ఏమిటంటే ఔత్పత్తిక ఔత్పత్తిక శబ్దస్య అర్థైన సంబంధ ఆ సూత్రగత పదాలనే భాష్యకారులు ప్రయోగిస్తున్నారు సూత్రాన్ని మీకు గుర్తు చేస్తున్నారు అంటే మరి సూత్రం మీకు ఎలా తెలుస్తుంది మీరు ఒకసారి పూర్వమాంస తీసుకూస్తే తెలుస్తుంది నాకు తెలుసు కాబట్టి మీకు నేను చెప్తున్నాను సమస్య కాదు సో శబ్దమునకు అర్థముతో సంబంధము ఔత్పత్తికము అక్కడ భాష్యంలో అక్కడ శబరస్వామి అంటారు కోయం కోయం ఔత్పత్తికోనామా ఏమిటంటే ఔత్పత్తికము అంటున్నారు ఏమిటి ఔత్పత్తికము అంటే ఉత్పత్తి అనే పదం తీసుకుని చేర్చి ఆదివృద్ధి చేస్తే ఔత్పత్తికము అయింది వాట్ ఈస్ దిస్ ఔత్పత్తికము అని ప్రశ్న వేసుకుని నిత్య అని సమాధానం నిత్యము ఔత్పత్తిక శబ్దానికి నిత్యము అర్థం స్వాభావికము అంటే సహజ సిద్ధము నిత్యము సహజ అని చెప్పారు శబ్దము నిత్యము అర్థము నిత్యము వాటి మధ్య ఉండే సంబంధము నిత్యము అంటే ఇంద్రశబ్దం వేదల్లో ఉందిగా ఇంద్రశబ్దం వేదంలోకి లోకం నుంచి వచ్చిందనుకోండి సపోజ్ అప్పుడు వేదం అప్రమాణం అవుతుంది పురుష బుద్ధిని అపేక్షించి ఈ శబ్దము వేదములోకి వచ్చింది అంటే ఏమవుతుంది వేదం అప్రమాణమైపోతుంది పురుషబుద్ధి వేదము అపౌరుషేయము అని కదా మరి పౌరుషేయమై కూర్చు కాబట్టి ఇంద్రశబ్దాన్ని ముందు మనిషి ప్రయోగించాడు తర్వాత వేదంలోకి వచ్చింది అబ్బే నో సృష్టికి పూర్వమే సృష్టి తర్వాత వచ్చాడు మనిషే సృష్టికి పూర్వమే ఈ శబ్దము కాలేదు మరి అర్థం అర్థము కూడా ఉన్నది మరి వాటి సంబంధం అది కూడా ఉంది అని వాళ్ళలాగా అప్పుడు ఏమైంది ఈ ఇంద్రశబ్దానికి కానీ ఇంద్రశబ్దార్థమునకు కానీ వాటి మధ్య నుండే సంబంధము కొరకు కానీ వేదము పురుష బుద్ధిపై ఆధారపడుటలేదు అనపేక్షత్వా పురుష బుద్ధితో సంబంధం లేదు మనిషి పుట్టి వాటి శబ్దాలు ప్రయోగించి అప్పుడు వేదంలోకి వచ్చాయనే మాట కాదు అలా వర్ణించాను వారిని దట్ హౌ దే ఎస్టాబ్లిష్ వాళ్ళకి అవసరం అలా వర్ణించాల్సినటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది వాళ్ళకి అది వాళ్ళు పెట్టుకున్న పరిస్థితే ఏమిటో తెలిసినా దేవుణ్ణి కాదన్నారు ఎప్పుడైతే మీరు దేవుణ్ణి కాదంటారో యువర్ నీడ్ ఫర్ ఎ గాడ్ రిమైన్స్ అన్ఫుల్ఫిల్డ్ ఇప్పుడు డిఎంకే వాళ్ళు ఏమన్నారు దేవుణ్ణి కాదన్నారు కాదని పెరియవారిని దేవుడిగా పెట్టుకుని పూజించారు సో దర్ ఈజ్ ఎ నీడ్ ఫర్ వర్షిపింగ్ గాడ్ అది ఫుల్ఫిల్ కాలేదు అంచేది వీళ్ళు ఏం చేస్తారు ఆ పెరియారు సమాధి ఒకటి ఉంటుంది అక్కడికి క్యూ పెట్టేస్తారు రాముడు అంటే రామనవమి చేస్తాం పెరియారికి ఏం చేస్తారు పెరియారు ఆ సమాధి ఆయన చచ్చిపోయిన రోజులు వెళ్ళిపోయి క్యూ పెట్టేస్తారు ఆయన పుట్టినరోజు చచ్చిపోయిన రోజు క్యూ పెట్టేసి ఆ ఏం చేస్తారు సరిగ్గా మనం చేసినట్టే చేస్తారు ఏం చేస్తారో చూసిన పూలు వేస్తారు అగరబత్త పెడతారు దీపం వెళ్ళగిస్తారు హారతిస్తారు వీళ్ళు తస్తాది అంతా చేస్తారు దేవుణ్ణి కాదని అనీ ఇంకో పేరుతో దేవుణ్ణి పెట్టేస్తాడు అక్కడ ఇప్పుడు లోభు ఉంటాడు లోభి ఎవ పూజిస్తాడు ధనాన్ని పూజిస్తాడా పూజించడా పూజిస్తాడు లక్ష్మీదేవత అని పెడతాడు ధనమే కాదు ధనదేవతయే కదా కుబేరుడంటే ఎవడు ధనాధిపతి దేనితో పూజిస్తాడు రూపాయలతో పూజిస్తాడు అంతా ధనమే దేనికోసం పూజిస్తాడు ధనం కోసం పూజిస్తాడు డబ్బే దైవం అమెరికా వాళ్ళు ఏం చేశారంటే ఆ డాలర్ వెనకాల ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని ప్రింట్ చేసి పెట్టుకున్నారు ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని ఉంటుంది చూసారా ఎప్పుడైనా డాలర్ బిల్లు చూస్తే ఉంటుంది అంటే అవర్ బిల్లు మీరు చూసుకుంటారు కానీ ఇది చూసారా లేదా ఇన్ గాడ్ వి ట్రస్ట్ వాట్ ఈస్ ది గాడ్ దిస్ ఈస్ ది గాడ్ ఈ బిల్ దిస్ ది గాడ్ ఇది గా ఇల్ దిస్ గాడ్ వీటి వస్తుంది అర్థం ఎనీవే సో ఈ వేదము దేవుడు అన్నారు వేదము దేవుడు అనేప్పటికీ ఈ సమస్య వచ్చింది విగ్రహం ఉన్నట్లయితే విగ్రహాన్ని నశిస్తుంది విగ్రహాన్ని నశిస్తే శబ్ద అర్థం నశించింది శబ్దార్థ సంబంధాన్ని నశించింది శబ్దం ఉందంటవా పోయిందంటవా అని సమస్య వస్తుంది వాళ్ళకు ఉన్నటువంటి ఆ వేద ప్రామాణ్యానికి భంగం వేదము అంటే మళ్ళీ అర్థం పురుష బుద్ధి అర్థం పుట్టి పురుష చేత శబ్దం పుట్టి ఆ శబ్దం వేదంలోకి వచ్చింది అంటే అది అప్రమాణం అని అన్నీ వాళ్ళే అనుకోవడం ప్రమాణమును డెఫినేషన్ పెట్టుకోవడం దాంట్లో ఇది ఫిట్ కాదు కాబట్టి శబ్దముని ఇచ్చము అన్నీ వాళ్ళే అనేసుకోవడం ఆ రకంగా వాళ్ళ తత్వాన్ని వాళ్ళు నిరూపించుకుంటూ వచ్చారు ఈ స్ట్రక్చర్స్ అన్ని ఉంటాయి మీరు ఆ స్ట్రక్చర్ని మెదడులో పెట్టేసుకున్నారనుకోండి ఇంకా మీకు ఫ్రీడమ్ ఉండదు మీకు ఆలోచించడానికే ఫ్రీడమ్ ఉండదు ఆలోచించడానికే ఫ్రీడమ్ ఉండదు ఇంకా ఆలోచించడం ప్రసక్తి లేదు మొన్న ఒక ఆయన నాకు ఫోన్ చేశారు రేపు వచ్చే ఇరవై ఇరవై ఐదో తారీఖునే విఠల బాబా గారు వస్తున్నారు మా ఇంటికి మీరు ఏడ ఎప్పటికక్కడ ఉండాలి అని చెప్పేసి సాయంకాలం ఏడు అంటే నేనన్నాను చూస్తానని నా వీళ్ళని బట్టి చేస్తాను మీకు వీలోనే ప్రసక్తే లేదు ఎందుకు తెలుసిన విఠల్ బాబా గారు వారి అవతారమే దయానంద స్వామి కాదు ఏదో చూసాడు దయా విఠల్ బాబా గారు ఆ బాబా గారు అవతారం షిరిడి బాబా గారు అవతారం విఠల్ బాబా ఇంకో బాబా ఉండేవారు ఆ విఠల బాబాకి ఆ షిరిడి బాబాకి బాగా అనుచరుడు ఆయన అవతారం దయానంద గారు దయానంద సరస్వతి గారు కాబట్టి యూ డోంట్ హ్యావ్ ఎ ఛాయిస్ i you come there seven i have to go this side phone chese vallu ga ayina nannu nannu koppadada edu khali undi r vastanu anta ade meeku mathu undaleda ga nidhanga truly so there is no question ante that is the structure inga everything is fitted into that structure amazing people there is no afraid of thought Thinking of freedom freedom, not of thought, thinking ఫ్రీడమ్ లేకపోతే అంటే ఫ్రీడమ్ నేను అంటున్నది లైసెన్స్ కాదు ఫ్రీడమ్ నాట్ లైసెన్షియస్నెస్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఉండాలా అక్కర్లేదా నో నా యూ కెనాట్ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఈ మీమాంసకులు అలాంటి వాళ్ళే మీకు ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఉంటే వేదాంతమే ఎందుకంటే వేదాంతం ఏం చేస్తుందంటే వీళ్ళు పెట్టిన ఈ బంధాలన్నింటినీ తీసిపారేసుకుని ఓపెన్ అప్ చేసేసుకుని తాను కొత్తగా ఏ బంధాన్ని పెట్టదు ఎందుకని జిజ్ఞాస నువ్వు విచారం చేసి తెలుసుకోమని చెప్పారు వేదాంతంలో మేమంతా ఇక్కడ రెడీ చేసి పెట్టాను రా నీ బుద్ధిలో పెట్టేస్తామని చెప్పలేదు ఎందుకని ఫ్రీడమ్ ఇక్కడ రెడీగా ఉంది నువ్వు నేను చెప్పిన నువ్వు బుద్ధిలో పెట్టేసుకో అంటే వెర్ ఈజ్ ఫ్రీడమ్ వెర్ నో ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఒక్క వేదాంతంలోనే ఉంది ఎనీవే కాబట్టి దేవతకు విగ్రహము ఉన్నది అన్నట్లయితే ఇన్ని సమస్యలు వస్తాయి శబ్దము అర్థము వీటన్నిటికీ ఇబ్బంది వస్తుంది కాబట్టి శబ్దమునందు విరోధము వచ్చి పడుతుంది విరోధము శబ్దము బాహ్యము నుండి ఉండుండే పురుష బుద్ధి మీద ఆధారపడి శబ్దం వేదంలోకి వచ్చిందనే పరిస్థితి వస్తుంది ఇంద్రశబ్దం అలా వచ్చింది అని చెప్పాల్సి వస్తుంది అప్పుడు వేదము అనపేక్షత్వా అనే కారణంగా ప్రమాణమని చెప్పి పెట్టుకున్నాము ఇప్పుడు సాపేక్షమైపోయి అప్రమాణమైపోతుంది అది శబ్దమునందు విరోధము శబ్దము విషయమై విరోధము అదే చెప్తున్నారు వేదస్య ప్రామాణ్యం స్థాపితం ఆ విధంగా వేదప్రామాణ్యాన్ని స్థాపించుకుంటూ వచ్చారు వాళ్ళకు ఓ వచ్చింది శబ్దం నిత్యమంటారు ఏమిట్రా పలికినప్పుడు శబ్దం పుడుతోంది కదా అని ఎవరో ప్రశ్న వేశారు ఇక్కడ ఈ తక్కువ పాదంలో ఉందని శబ్దంకరోతీ అని ఉంది శబ్దమును చేస్తున్నాడు ఘటంకరోతీ బతమును చేస్తున్నాడు అన్నట్టుగానే శబ్దమును చేస్తున్నాడు ఘట మట్టి తీసుకొచ్చి ఘటాన్ని చేసినట్టుగానే నోరు అనే ఇంద్రియాలను ఉపయోగించి శబ్దాన్ని చేస్తున్నాడు అంటే శబ్దం పుట్టింది కదా మరి పుడితే నిత్యం ఎలా అవుతుంది అని అది పూర్వపక్షం దానికి వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే శబ్దము అభివ్యక్తమవుతుందే తప్ప పుట్టదు ఏ శబ్దం పుట్టిందంటావు అంటే ఘటహ అనే శబ్దం పుట్టింది ఘటహ అని నేను ఇప్పుడు ఘటహ శబ్దం పుట్టింది పుట్టలేదు ఇంతకుముందే ఉంది ఘట శబ్దము అది ప్రకటమైనది ఉన్నది బయటకు వచ్చిందే తప్ప పుట్టలేదు ఇంతకుముందు ఎక్కడుంది నేను నా ఘట శబ్దాన్ని నేను ఎప్పుడు నేర్చుకున్నాను పదకొండవేట నేర్చుకున్నాను అంతకుముందు లేదుగా మరి అంతకుముందు నీ ఎందు లేదు కానీ మీ నాయన ఎందు ఎవరు నేర్పారు నీకు ఘటహానే పదాన్ని మన ఆయన గారు నేర్పారు ఆయన ఎందు ఆయన ఎందు మరి ఎప్పుడో ఆయన ఆయన పూర్వం వాడి ఎందు అలా ఎంతవరకు వెళ్తావు సృష్టి దాకా వెళితే అప్పుడు సృష్టిలో మొట్టమొదటి సృష్టింపబడ్డవాడు ఉన్నాడు కదా వారికి ఘటమనే శబ్ద ప్రయోగం చేశాడు కదా మరి అప్పుడు పుట్టిందని అనార్ అనాలి కదా అంటే లేదు అంతకు పూర్వకల్పమునందు పూర్వకల్పమునందు ఉన్నది ఇప్పుడు మీరు పొద్దున్న లేచి ఘటహ అన్నారు అనుకోండి ఈ ఘట శబ్దం నుంచి వచ్చింది నిన్న రాత్రి నిద్రపోవడానికి ముందు ఉంది మీలో అదే ఈవేళ వచ్చింది కల్పమో ఉంటాయి అంతే ఆ బ్రహ్మదేవుడు నిద్రపోవడమే ఆయన వేదం చదువుకున్నవాడు ఆ వేదం అంతా అండర్స్టే చేసి పొద్దున్నే నిద్ర లేచి వేదం చెప్తాడు పొద్దునే వీడిని నిద్రలేకి వెళ్ళని చెప్తున్నాడు కదా మంత్రం మరి ఈ మంత్రం ఎక్కడి నుంచి వచ్చింది కొత్తగా పుట్టిందా లేదుగా నిన్న రాత్రి పడుకున్నా అలాగే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఉంది కాబట్టి ఘటపదము సృష్టికి సృష్టి ఆది సృష్టికి పూర్వము కూడా ఉండేను ప్రళయములో అవ్యక్తముగా ఉండేను ఆ ప్రళయంలోకి ఎక్కడి నుంచి వచ్చింది తత్పూర్వ సృష్టి నుంచి వచ్చింది సూర్యా చంద్రమ సౌ ధాత యథాపూర్వమ కల్పయతు సూర్యుడు చంద్రుడు ఈ సృష్టిలో కొత్తగా రాలేదు పూర్వ సృష్టిలో వచ్చాను సూర్యచంద్రులనే అర్థములు పూర్వ సృష్టిలో వచ్చి వచ్చాయి పూర్వ సృష్టిలో ఉన్న సూర్య చంద్రులే ఇక్కడికి వచ్చారు పూర్వ సృష్టిలో సూర్య చంద్రులకి ఈ సృష్టిలో సూర్య చంద్రులకి కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఏమిటో తెలిసినా శబ్దము శబ్దంతో సర్వము కనెక్ట్ అవుతుంది చాలా సైంటిఫిక్ అది ఇంట్లో మీకు అన్సైంటిఫిక్ ఏం లేదు ఇప్పుడు నిన్న కుమ్మరివాడు ఉన్నాడు నిన్న రాత్రి నిన్న కుండలు నిన్న చేసి పడుకున్నాడు ఏమంటే నిన్న కుండ అర్థము నిత్య సంబంధము ఉంది వాడు పడుకుని నిద్రపోయాడు ఇవాళ పొద్దున్న నిద్రలేచాడు నిద్రలేచి కుండ తయారు చేసుకుంటాను అని అనుకుంటాడు నేను ఈరోజు కుండలు చేస్తాను అనుకుంటాడు ఆ కుండ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది నిన్నటి నుంచి వచ్చింది ఆ మాట లేకుండా క్రియ ఉండదు సంకల్పము క్రియ మాట అనుకోవాలి వాడు అంతేగాని ఏదో క్రియ మొదలెడుతుంటే కుండ తయారైంది అప్పుడు కుండా అనే పదం వచ్చింది అన్న ముందు కుండానే పదం ఉన్నది సంకల్పంలో ఆ సంకల్పం నుంచి కుండా అనే పదము బయటకు వచ్చింది చేష్ట రూపంగా కుండ వచ్చింది అర్థం వచ్చింది ఆ కుండా అనే పదము సంకల్పంలో ఉన్నది ఆ అర్థము కూడా సంకల్పంలో ఉన్నది వాటి మధ్య నుండి సంబంధం కూడా సంకల్పంలో కుండా అన్నప్పుడు మీకు పాము వస్తుందా కుండ అన్నప్పుడు కొండ వస్తుందా బుద్ధిలో కుండే వస్తుంది కుండా అన్నప్పుడు కుండ కానిది బుద్ధిలోకి రాదు ఎందుకని ఆ సంబంధం నిత్యం నేను కుండా అన్నాను కుండా అంటే ఓ అలా పాక్కుతో కలుస్తుందేమో అని అనుకుంటారా మీరు అనుకోరు ఎందుకని ఆ కుండా అనే శబ్దానికి అర్థం ఒకటి కలదు ఆ రెండింటికి సంబంధం నిత్యంగా ఉంది అని ఈ రకంగా వాళ్ళు శబ్దార్థ సంబంధము వాటి యొక్క నిత్యత్వాన్ని మెయింటైన్ చేసి ఇది వేయడము అని చెప్పారు ఇప్పుడు నువ్వు వచ్చి దేవతకి విగ్రహం ఉందంటే ఈ మొత్తం దిశాపుల్ కార్తను ఇది అంటారు దీన్ని ఇదంతా కూడా బోర్లా పడుతుంది అర్థం నశిస్తుంది విగ్రహం పెడితే నశిస్తుంది రాముడు కాలగర్భంలో కలిసిపోయినా ఏడీ రాముడు దరిజమో రామాయణేమో కాదండి మా భావంలో ఉన్నాడంటే మీ భావంలో అయితే ఉన్నాడు విగ్రహం అయితే లేదుగా విగ్రహం ఎక్కడుంది లేదుగా రాముడు విగ్రహాన్ని నశించిందిగా కాదు రాముడు విగ్రహం నశించి మా భావనలో విగ్రహంగా మారేయడంలో ఏదో చెప్పాల్సి ఉంటుంది బయట విగ్రహం అయితే లేదు శ్రీకృష్ణ విగ్రహం కూడా అంటే అంచేతనే మహాకవులు ఏమన్నారంటే శ్రీకృష్ణుడి విగ్రహం లేకుండా పోయినప్పటికీ భాగవతం పుస్తకం రూపంగా ఆయనే ఉన్నాడు అని పెట్టి ఆ ముందు దానికి భూములు వేసి దానికి భాగవత హారతీ అని జయభాగవే అని ఇదంతా ఇక్కడ ఆర్కెస్ట్రాలు ఇవి నడుస్తూ ఉంటాయి అప్పుడు వెళ్ళి అందరూ కూర్చుంటారు ఇరవై నిమిషాల పనిది అప్పుడు ఆయన జాగ్రత్తగా పుస్తకం ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేసి నేను స్లోగా పాఠం చేస్తానే వాళ్ళే నేను స్లో కాదే నేను చాలా ఫాస్ట్ వాళ్ళు ఒక్క శ్లోకం రోజంతా చెప్తాను ఇది ఇరవై నిమిషాలు హారతిగా సరిపడిందిగా ఇప్పుడు నేను కూడా ఓ హారతి ఇక్కడ పెట్టాను అనుకోండి ఇక్కడ ఓ శివలింగం పెట్టడం లేకపోతే కృష్ణుణ్ణి పెట్టడం ఇలాగ లేకపోతే బుద్ధుణ్ణి పెట్టేయటం లేకపోతే శంకర భగవత్పాదలు వాళ్ళందరూ పెట్టేసి పెట్టకుండా కొత్తగా శంకర భగవత్పాదలు విగ్రహం ఒకటి పెట్టేయటం బంగారంతో చేయించి పెట్టేయటం పెట్టేసి అది ముందు పెట్టి దాన్ని వెనకాల కూర్చొని పాఠం చూస్తూ ఉంటాం ఏదో చేస్తూ ఉంటారు దేవాలను సంథింగ్ దర్ దేదర్ పొన్లండి ఇట్స్ డైగ్రెషన్ కాబట్టి శబ్దార్థ సంబంధం యొక్క నిత్యత్వానికి ఈ విగ్రహం అనే మాట భంగమైపోతుంది అని చెప్తున్నారు ఇదానీ విగ్రహవతీ దేవత అభ్యుపగమ్యమానా నేను దేవతకి విగ్రహం లేదని చెప్పి మా వేద ప్రామాణ్యాన్ని నేను నిలబెట్టుకుంటూ ఏదో ఒక ఆలక్షేపం చేస్తున్నాం ఇప్పుడు నువ్వొచ్చి దేవతకి విగ్రహము కాలదు అని అంటావు అంటే కర్మలో సమస్య వస్తుందా అంటే విగ్రహం ఉన్నా కూడా దేవతకి మహిమ ఉన్నది ఆ మహిమ కారణంగా అనేక సందర్భ అనేక యాగాల్లో హవిస్సులు తీసుకోగలుగుతుంది అని నువ్వు అయితే చేశావు ఆ మాట అంటున్నారు యిఐ్వర్యోగా యోగపత్ అనేక కర్మ సంబంధీని హవీంషిభుజీత ఆ యోగశక్తి వల్ల ఆ మహాశక్తి ఉన్నది దేవతకు ఆ శక్తితో సంబంధం ఉన్నది ఈశ్వర భావం అంటే మహాశక్తి ఉన్న కారణంగా అనేక చోట్ల జరిగే యజ్ఞాలలోకి వెళ్ళి ఏకకాలమునందు ఆ దేవత హవిష్ను స్వీకరించగలుగుతుంది అని మీరు కర్మవిరోధాన్ని పరిహరించిన మాట నిజమే మేము ఒప్పుకున్న